నేరమెల్లా నాదే కాక నీకు గడమ ఉన్నదా సారి నమ్మితే రక్షించజాలుదువు మరి ఏలుదువుగాక నీ వెత్తిన వెట్టి మోపునే నడవి బారవేసి వేవేలు విన్నవించినా విందువా కాదందువుగాక కావించి నీవు చెప్పిన కర్మఫలము నీకిచ్చి ఏవి నిన్నడిగినా నీ విత్తువు మరి మెత్తువుగాక నేరమెల్లా నాదేగాక నీకు గడమ ఉన్నదా చెలగి నీవు నియమించిన యానాజ్ఞ తోసి కొలువుకు వచ్చితే చేకొందువా పొమ్మందువుగాక అలా నీవు కల్పించిన ఆశ్రమ ధర్మముననే కెలన నుండిన బ్రతికింతువు కృపనింతువుగాక నేరమెల్లా నాదేగాక నీకు గడమ ఉన్నదా నేరక నీ బంట్లను నిరాకరించి వచ్చి కూరిమి మొక్కితే కనుగొందువా వలదొందువుగాక కోరి పెద్దల సేవించుకుని వారిచే చెప్పింది చేరితే శ్రీవెంకటేశక్కుదువు మరి దక్కుదువుగాక నేరమెల్లా నాదేగాక నీకు గడమ ఉన్నదా సారి నమ్మితే రక్షించజ్జాలుదువు మరి ఏలుదువుగాక